ఎవరైతే త్వరగా ప్రయాణానికి రాత్రి వేల నుండే సంసిద్ధతలు మొదలు పెడతాడో అతడు క్షేమంగా తన గమ్యానికి చేరుకుంటాడు గుర్తుంచుకోండి అల్లాహ్ యొక్క సామాగ్రి చాలా విలువైనది మరియు గుర్తుంచుకోండి అల్లాహ్ యొక్క సామాగ్రి స్వర్గం ఈ హదీసులో మన్ ఖాఫ్ అద్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 పురాన్లో దానికి సంబంధించిన మంచి ఆధారులు కూడా ఉన్నాయి వాటిలో ఒకటి సూరతుల్ ఇన్సాన్ సూరతుల్ లో ఆయత్ నంబర్ తొమ్మిది మరియు పది మేము అల్లా సంతృష్టి కొరకు తినిపిస్తున్నాము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 إِنَّ عَذَابَ رَبِّكَ لَوَاقِعَ مَا لَهُ مِن دَافِعَ نِي پرَبُّيَوكَ شِكْشَ تَبَّا كُنْدَا پَدِي أُنْتُن دِي دانني تروسي پُچھے وارو تما پئی آشکشة پڑا كُندا دانني نِتَّسَ وارو يَوَرُو لِيرُوان حضرت عمى رضي الله عنه لنو اي وشيام ويني بحي کمپی تو لئي پو یارو بحي کمپی تو لئي پو یارو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 నరకమా ఈ రెండిట్లో ఏ స్థానం నాదవుతుంది ఇటువైపునన్ను తీసుకెళ్లడం జరుగుతుంది నాకు తెలియదు కదా ఈ విషయాలు గుర్తొచ్చి నేను ఏడుస్తున్నాను అని చెప్పారు హజరత్మహాదిబినే జబల్ రథి ఎల్లాహోతలను చెప్పేవారు ఓ ప్రజలారా విశ్వాసి వంతెనను తన వెనక క్షేమంగా వదిలేసే వరకు అతడు తృప్తిగా ప్రశాంతంగా ఉండలేడు